ప్రార్థన చేసినాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి సంపూర్ణ నీకు వన్నలేసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టిన ప్రభావ దివారాత్రులు కాచి కాపాడిన ప్రవ్వా ఈ దినమంతా మీరు మాకు సాయ ఉన్నారు ప్రవ్వ అడుగడుగున ప్రవ్వా మీకు కృపను మాకు అనుగ్రించినారు అయినా మమ్మల్ని సజీవ లక్కులు నిలబెట్టుకున్నారు మీ కృప వెంబడి కృప మాకు అనుగరించినారు నా దేవ నా ప్రభ దుష్టుడు ప్రభ అనేక విధాలుగా మమ్మల్ని కొట్టని చూస్తున్నాడు ప్రభ అయినే కానీ ప్రభ మీ కృపర్మ కనుగరించినారు అన్ని క్షణంలోనైనా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు ఎంతో వంద మమ్మల్ని పోషించు నడిపిస్తున్నందుకే ఎంతో వందలు ఇస్తాయా మాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకే నీకు ఎంతో వందనాలు బట్ బట్టి నీకు ఈ కృతజ్ఞత స్థుతులు సమస్త ఘనత మహిమ నీకు అర్పించుకుంటున్నమైన థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ సమస్య ఘనత మహిమ నీకే చెల్లిస్తున్న థ్యాంక్ వందనాలు ప్రభావ థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ సమయమైనా మీ సమయం మీ సన్నిధిలో మీ సమయం గడప వచ్చినాం ప్రభా మీ పాదాల చెంతకు వచ్చినాం ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభ మమ్మల్ని బలపర్చమని ప్రార్థించడం అయినా మీకు నూతనమైన అభిషేకం అదైండి మా జీవితాలు మా హృదయాలను సరి చేయండి ప్రభావ ఇంకేమైనా బలహీనతలు ఉంటే మీకు ఆయాసకరమైన జీవితం వాళ్ళు ఉంటే వాటి మా బిడుదల ఇచ్చేయండి ఈ క్షణం మేము ఒప్పుకుంటున్న మీ పాదేశంలోనైనా కనిగిరించమని ప్రార్థ్యం క్షమించండి తండ్రి మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం కనికరించండి ప్రభావ మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడం మమ్మల్ని బలపరిచి మీ రీతిగా జీవించాలా మా సేవను ఎట్లా మేము కొనసాగించుకోవాలా ప్రభావ ప్రతి దశలోనైనా మీరు మాకు సహాయకులు నడిపించమని ప్రార్థం వాక్యం ద్వారా మాట్లాడండి ఈ ఆరధలో పాల్గొన్న బ్రదర్స్ అందరు మీరు ఆశ్రయించండి రాల కుటుంబాలకు మీరు ఆశ్రయించే ఈ వాక్యం ద్వారా మీరు మీకు పరిశుధాత్మ నడిపింపు దైత్యమని మా తలంపులు మాలచిన సమస్తం కొట్టి వినుపు ప్రభావ నా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారానికి లోపడుతున్నాం పరిశుధాత్మ దేవ నా హృదయంలోకి రావ నా హృదయంలో నూనె నాతో ఈ వాక్యం అనే నడిపించమని యేసుక్రీస్త పరిశుత నామైన ప్రదర్శనం తండ్రి ఆ మెయిన్ అపస్తుల ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము అపస్తుల కార్యంలో పౌలు తన సేవా జీవితంలో ఆయన ఉన్నప్పుడు ఆయన చివరి టైం చివరి కాలానికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి ఏ రీతిగా సంఘాన్ని మనం బలపరచాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు పౌలు తన సేవా జీవితంలో మనం మనం పరిశీలిస్తే ఆయన ఒక్క దర్శనం చూసి ఆయన చివరి వరకు ఆయన మెడ మీద ఆయన అత సాక్ష్యంత ఒక క్షణమాన్ని వెనక తిరిగి చూడలేదైనా అడుగు అడుగునా దేవుని కొరకు ఎంతగానే శ్రమలు పొందినైనా ఎన్నో శ్రమలు పొందినాడు ఎన్నో కష్టాలు పొందినాడు ఎన్నో శ్రమలు అనిపించింది ప్రభు కొరకు ఏసుకరిస్తున్నామో నిమిత్తం ఎన్నో శ్రమలు పొందిండు ఎన్నో విషయాలు సంఘాలకు బోధించిండైనా అయన సేవా జీతంలో ఆయన ఆత్మీయ జీతం చూస్తే ఎంతగా ఆయనకు బయలుపరచబడ్డాయో విశేషమైన ఆ వరాలు ఆయనకుండే విశేషమైన దర్శనాలు దేవుడానికి పరలోకంలో ఆయన మూడు ఆకాశం వరకు వెళ్ళిండు ఆయన అంతగా తన సేవలో ఆయన ఎంతగానో ఫలభరితమైండు కాబట్టి చివరి టైంకు వచ్చేంత వరకు ఆయన ఎన్నో సంఘాలు స్థాపించిన సంఘాలు ఏ రీతిగా ఉన్నాయో ఆయన ఆయన హెచ్చరించటం తర్వాత సంఘాలను బలపరచడం సంఘంలో ఉన్న సేవకులను లేపటం అనేక విధాలుగా ఆయన చేసిన ఎంతమంది శిష్యులను తయారు చేసి ఆ పౌలు తన సేవా జీవితంలో కాబట్టి అంతగానో సేవ చేసింది ఆయన పౌలు భక్తుడు కాబట్టి అందుకంటే ధైర్యంగా అయినా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు అంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలరా ఏ శిష్యుడు చెప్పలేదు కానీ పౌలు చెప్పిండు అంటే క్రీస్తులు ఎంతగా సంపూర్ణంగా ఆయన ఇమిడిపోయిండనే విషయం అర్థం చేసుకోవాలా కాబట్టి అలాంటి జీవితం మనం కూడా జీవించగలమా ఆ రీతిగా మనం మన సేవను కొనసాగిస్తే పౌలు విశేషమైన అద్భుతాలు మనం చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ తరంలో వాళ్ళ నిందారాయితులుగా ఉన్నారు వాళ్ళ తరం బట్టి చూస్తే వాళ్ళు ఆ తరంలో వాళ్ళ దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ రీతిగా కానీ ఎంతో మందికి దేవుడు అవకాశాలు ఇచ్చింది ఆ తరంలో కానీ ఎంతో ఫెయిల్ అయిపోయినారు ఇసుకారైతే ఏదో ఫెయిల్ కాలేదా ఇంకా ఎంతో మంది ఇంకా ఎవరు ఇంకా ఎంతోమంది ఉన్నారు పరిశీలిస్తే చాలా మంది అననీయ సపర్య వాళ్ళు కూడా పోయింది కదా చూడండి కానీ ఎంతో మందికి అవకాశం ఇస్తున్నాడు కానీ కొంతమంది వాటిని ఉపయోగించుకున్నారు మిగతా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నిష్ఫలం చేసుకుంటున్నారు ఈ రోజు క్రైస్తవ జీవితంలో జరుగుతుంది సంఘాలు ఎందుకు ఈ రీతిగా చల్ల చిత్రం అయిపోయి ఒర్రెల సరైన మార్గంలో లేవంటే అదే కారణం అన్నట్టు ఎందుకంటే సంఘంలో దేవుడు ఎందుకు మనం మనుషులు పెట్టిండు సేవకులు పెట్టిండే వాళ్ళ తరంలో వాళ్ళు అంతగా సేవ చేసే వాళ్ళు ఎంతోమందికి దేవుడు అవకాశం ఇచ్చింది కదా పిలువబడ్డ వారు అనేకులు ఏర్పరచబడ్డ వాళ్ళు కొంతమంది మరి మిగతా వాళ్ళు ఎక్కడ ఎక్కడకు పోయినారు ఇది మనం అర్థం చేసుకోవాలా ఎంతోమందిని దేవుడు ఏర్పరచుకుండు కదా ఎంతమంది శిష్యులుగా ఉన్నారు ఏసుప్రభుతో పాటు ఎంతో మంది శిష్యులు ఉన్నారు ఆయనతో పాటు ఎంబడించిన వాళ్ళు ఉన్నారు కానీ ఒకానొక దినము ఆయన ఎన్నో విషయాలు పరలోకి సంబంధించిన వాక్యాలు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలి అందుకు మనం పరలోక భాష నేర్చుకోవాలా ఏసు ప్రభు చెప్పే మాట ఒక్కసారి మనకు కూడా అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు ఈయన ఏం చెప్తుండేనా ఈయన శరీరం ఈయన రక్తం ఎట్లా చదువుతారు ఈయన మనిషిని కదా అట్టట సాధ్యం అంటాడు కానీ ఏసు ప్రభాంటుడు నేను చెప్పే మాటలు ఆత్మను జీవమై ఉన్నాయి మీకు తెలీదు ఇప్పుడు అని చెప్పన్నాడు ప్రభు కాబట్టి ఈ రోజు కూడా ప్రభుని సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు కొన్ని మనం తెలుసుకున్నాం అంటే మనం కూడా కొంతనే తెలుసుకున్నాం ఒక పాయింట్ వన్ తెలుసుకున్నాం మనం కానీ ఇంకా సంపూర్ణంగా ఆయన దైవత్వాన్ని ఆయన గుణగణాలు ఏంది అనేది ఇంకా తెలుసుకోవాలి మనం కాబట్టి వాళ్ళ తరంలో వాళ్ళు అంతగా దేవుని కొరకు ప్రయాసపడి శువార్త ప్రకటించినారు సంఘాల ఎంతగా ప్రాణాలు త్యాగం చేస్తున్నారు వాళ్ళు అలాంటి గొప్ప సేవ చేసే అపుస్తుడు వాళ్ళ ఈ చివరి ఆ తరంలో వాళ్ళని దేవుడు నిలబెట్టుకున్నాడు ఎంతో మంది ప్రభుత్వంతో వాళ్ళు కానీ ఆ తరంలో కూడా ఎంతోమంది దేవుడు ఏర్పరచుకున్నాడు ఎంతో అవకాశం ఇచ్చింది కానీ వాళ్ళు ఉపయోగించుకోలే వాళ్ళ జీవితాలు నిష్ఫలం అయిపోయినాయి కానీ ఈ తరంలో చూస్తే చివరి కాలములో మన సేవా జీవితంలో మన మన మన మధ్యలో మన మన మన గ్రూపులో కానీ ఎవరన్నా కానీ చూడండి ఎంతోమంది కానీ ఎవరన్నా అది గ్రూప్ అని అది అనను ఎందుకంటే సంఘం అనేది ఇంకా బాగుంటుంది కదా క్రైస్తవ సంఘంలో ఈ రోజు ప్రపంచం ఎంతమంది దేవుడు ఏర్పరచుకుండు ఎంతమందిని పిలిచినా లేదా ఆ పిలిచిండు కానీ కొంతమంది ప్రభు భారం కలిగి ప్రభును మీద ఆనుకొని ఆయన భారాన్ని తీసుకొని సువార్త ప్రకటిస్తూ అనేకలు ప్రభు చెంత నడిపించగలుగుతున్నారు శ్రమల పడి కష్టాలు పడి ఎంతో వేదంతో కానీ కొంతమంది ఏం చేస్తున్నారు సుఖానుభవంతో సేవ చేస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటారు చర్చిలు కట్టుకొని అక్కడే చేసుకుంటూ అక్కడే ఉన్నారు కానీ ఒక చిన్న గుంపే ప్రపంచమంతా పోయి విస్తరించి ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తుంది ఈ తరంలో నేను అనుకుంటా ఈ తరంలో మనమే కాదు ఈ తరంలో ఎంతోమంది ఉన్నారు ఈ తరంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ తరంలో మనల్ని ఏర్పరచుకున్న ఈ చివరి కాలం కదా ఇది చివరి కాలంలో మనం ఎండ్ ఆఫ్ ద ఎండ్ అంటారు ఈ ఎండ్ లో మనం ఉంటున్నాం కాబట్టి ఈ చివరి కాలంలో దేవుడు మనం నేర్పరచుకున్నాడు మనమేనా ప్రపంచమంతా నేర్పరచుకున్నాడు ఒక చిన్న గుంపుని ఒక శేషాన్ని అందులో నువ్వు కూడా ఉన్నాం కానీ ఈ తరంలో ఎంతమంది ఉన్నారు కదా కానీ అందరికి అలాంటి భారం ఉందంటే కష్టమే అందుకే పౌలు అంటాడు ఉపదేశకులు పదివేల మంది ఉంటే ఏం తండ్రులు అనేకులు లేరంటారు తండ్రి కావాలి కదా గొర్రెలు కాసే గొరెల్లో పోయేదో చేసి వచ్చేది కాదు కదా ఉద్యోగం చేసేది కదా వాటిని కాయాలా వాటిని బావోకులు చూసుకోవాలా ఈ రోజు క్రైస్తవ సంఘంలో అట్లా లేదు అన్నట్టు ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఏదో టీచర్ చెప్పినట్టు మాస్టర్ చెప్పి వచ్చే తొమ్మిది గంటలకు వచ్చేసి ఒక లెక్చర్ ఇచ్చి ఇట్లా చెప్పుకొని పోతూ వెళ్ళిపోతున్నారు కాలం యథావిధిగా పోతూ ఉంది కానీ అవి సరైన మార్గంలో ఉన్నాయి కొంతమంది తీసుకుంటున్నట్టు ఇప్పుడు ఒక టీచర్ అనుకోండి ఆ టీచర్కి కొంతమంది టీచర్స్ కి ఎట్టు ఆ నేను పాఠాలు చెప్పేసినా చెప్పేసినా వాడు ఇంటే అంతా వినపోతాను నా జీతం నాకు వస్తుంది సాల్వ్ వాడు ఎట్టబోతే నాకేంది కొంతమంది ఉంటారు కానీ కొంతమంది టీచర్స్ ఏమంటారు తెలుసా కొంతమంది ప్రొఫెసర్లు ఎట్లా తెలుసా అరే వీడు వింటున్నా లేదా అనేది వాళ్ళ పట్ల అవగాహన చేసి వాళ్ళకి మంచిగా లెసన్స్ నేర్పించి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి ఏమైనా డౌట్స్ వచ్చినా అని వాళ్ళకి చెప్తూ వాళ్ళు మంచిగా ప్రోత్సాహకరంగా ఉంటారు అలాంటి బాధ్యత ఉన్న టీచర్స్ తక్కువ అన్నట్టు సేవా అంతే అలాంటి భారం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఎందుకు అంతగా ఉండరు ఆ రీతిగా వాళ్ళకు భక్తి లేదన్నా అన్నీ ఉన్నాయి కానీ భారం లేదన్నట్టు సంఘాలకు ఇచ్చిన భారం లేదు దేవుని బిడ్డలో నశించిపోతున్న ఈ లోకం ఎంతోమంది ఈ లోకం ఎటువంటి ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుందని చెప్తుంది కానీ ఆ పతనమయ్యే టైంలో లో మటుకు భయపడం ఈ లోకమంతా భయపడి పరిగెత్తిపోతాయి అయ్యో ఏమైతుందని కానీ మన మటుకు భయపడం పోషించిన దేవుడు అరణ్యంలో మనల్ని కూడా పోషిస్తారు కానీ మనం పోషించాలా క్రైస్తవ సంఘాన్ని శ్రమల కాలంలో ఒక విధవరాలు ఏలేని పోషించింది ప్రవక్తని గొప్ప ప్రవక్తను పోషించింది విధవరాలు కాబట్టి ఈ రోజు మనల్ని కూడా అట్లా పోషించాలా ఆ రీతిగానే కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని ఈ చివరి కాలంలో మనం ఎట్లా జీవించాలా మనం వేరిత్తికి ఉండాలా దేవుడు మనకు ఎలాంటి భారం అనే విషయము చెప్తున్నాడు వాళ్ళ తరంలో వాళ్ళు నిందారాయతలు ఉన్నారు గొప్ప సేవ చేస్తున్నారు అపోస్తులు ఈ చివరి కాలంలో ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఈ టైంలో మనం ఎట్లా ఉండాలా పౌలు తన చివరి మాటగా చెప్తూ అయినా ఎంతగానో తన జీవితాన్ని త్యాగం చేసుకుని ప్రభుకొరికి జీవించిండ ప్రాణార్పంగా పోయి పడినడు ఆయన సేవలో అంత త్యాగపరితమైన సేవ చేసిన అపోస్తులు అయితే చూడండి అపోస్తుల కారంలో ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది దేవుడు ప్రభు దేవుడు తన స్వరత్మిచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు చూడండి దేవుడు తన రక్తాన్ని ఇచ్చి సంపాదించిన సంఘము అంట ఎవరు ఆయన రక్తం పెట్టి వాళ్ళు రక్తం పెట్టి ఆ సంఘాన్ని సంపాదించుకుండా అంటే ఒక మనిషిని సంపాదించాలంటే ఒక వ్యక్తిని సంపాదించాలంటే నువ్వు ఎంతగా త్యాగం చేయాలనేది ఇక్కడ నేర్పిస్తున్న మనం ప్రభు నుంచి నేర్చుకోవాలి మనం ఏసు ఈ లోకంలో మనుషులందరి రక్షణ రావాలంటే ఏం చేసింది తన ప్రాణాన్ని త్యాగం చేసిండు ప్రాణాన్ని అంతగా అర్పించుకోవడు ఆయన సెలవు మీద ఆయన సంపాదించిడు మనల్ అందరినీ మనమంతా ఆయన సొత్తు రక్షింపబడ్డ వాళ్ళంతా ఆయన సొత్తు అందరి ఆయన రక్తంగా వచ్చిండు ఆయనని ఎవరు స్వీకరిస్తారో వాళ్ళకే రక్షణ మిగతా వాళ్ళకి రక్షణ లేదన్నట్టు కాబట్టి అందరూ స్వీకరించాలనేదే దేవుని ప్రణాళిక వాడు వింటే ఎంత వెనక్కిపోయేంత అనేది కాదు పత్తి ఒకరు రక్షింపబడ ఒక ఆత్మకు నశించవద్దు అది దేవుని తలంపది అలాంటి హృదయం మనకు కలిగుండాల చూడండి అయితే తన రక్త తన స్వరక్తమికి సంబంధించిన సంగమును కాయిటకు అంటే మనం కాయాలంట మన కాయుటకు పరిశుద్ధ ఆత్మ మిమ్మును అంటే దేవుని ఆత్మ మిమ్ముని ఒక లీడర్ లాగా అధ్యక్షుని లాగా పెట్టినట్ట అధ్యక్షులు లీడర్ నడిపించాడు అంటే దేవుని ఆత్మ ద్వారా దేవుని ఆత్మని నిలబెట్టింది ఆయన ఆత్మ ఆయన శక్తిని నిలబెట్టింది ఎందుకు తెలుసా ఆ మందను కాయాలని ఆ మందని సత్యంలో నడిపించాలని ఆ రీతిలో నడిపించాలని చూడండి దేవుని సంఘం కాటు పరిశుతాత్మ మిమ్మల్ని దేని ఎందుకు ఉంచెను ఉంచెనో ఆ యావత్తు మందని గుర్చేయు ఆ మంద అన్నిటి దేవుని ఆత్మ నిన్ను నిలబెట్టిండు ఒక లీడర్ లాగా దేవుని ఆత్మలు మనం నడిపిస్తూ కదా కాబట్టి ఒక సాధనం ఆయన ఆయన చేతిలో మన ఒక సాధనం లాంటి వాళ్ళం ఆయన ఆత్మ మనం నడిపిస్తుంది నిన్ను పెట్టింది నీలో ఉండి ఆయన పనిచేస్తూ అన్నట్టు కాబట్టి ఆ యావత్తు మందని గురించి మీ మటుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి కాబట్టి మందని గురించి జాగ్రత్త తర్వాత మన కూడా మనం జాగ్రత్త ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ చివరి కాలంలో మన గురించి మనం జాగ్రత్త పడాలా తర్వాత మందరి గురించి పడాలా నువ్వు జాగ్రత్త జీవించకపోతే మందని ఎట్లా జీవిస్తావు ఈరోజు ఎట్లా ఉంది వ్యవస్థ ఎంత భయంకరంగా ఉంది కాలం కాబట్టి మంద ఏమైపోతుంది బొరెలకి ఏమైపోతున్నాయి అంత గలివిలు ఉందా లేదా ప్రపంచం అంతా అంత గలివిలు ఉంది అంత అయోమయ స్థితిలో ఉంది కానీ మనకి ఎలాంటి అయోమయ స్థితి లేదు మనకి ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు ప్రభులో మనకు సమస్తం సాధ్యం ఎట్టి పరిస్థితుల్లో మనం అనుమానించం భయపడం ప్రభు నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి తప్పక మనం నేను ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది మూడో అర్థం పదో వచ్చినం మీరు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటురు గనుక భూలోక మందు శ్రమల కాలంలో మిమ్మల్ని తప్పిస్తాడు మిమ్మల్ని కాపాడుతానాడు దేవుడు కాబట్టి ఓర్పు విషయమైన వాక్యం ఈ వాక్యమును పాటించాలంటే నీకు ఓర్పు ఉండాలా చూడండి ఓర్పు సహనం కలిగి ఉంటేనే ఆయన వాక్యం ఆయన వాక్యం మన హృదయంలో ఉండి ఉందంటే మనకు ఓర్పు ఉండాల సహనం సహించాలి ఆయన సహించిన చెరువు మీద అన్నిటిని కాబట్టి అన్నిటిని సహించింది కాబట్టి చెరువు మీదకి ఎక్కిండు అందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిండు అందరికి రక్షణ కలిగింది కాబట్టి తండ్రి చెప్పిన ఆ యొక్క పాటించిండు మన ప్రభు ఈరోజు ఆయన తండ్రి మనకి ఆయన మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఆజ్ఞను మనం పాటిస్తే మనం కూడా ప్రభు వరి ప్రభు ఏ రీతిగా జీవించిండో అట్లా మనం కూడా జీవించగలం అంతగా ఆయన త్యాగం చేసుకుంటు తన జీవితాన్ని కాబట్టి మందని గురించి మనం జాగ్రత్త తర్వాత మనని గురించి కూడా మనం జాగ్రత్త జీవించాలి ప్రతి క్షణం మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలా దుష్టుడు అనేక విధాలుగా వాడు కొట్టని చూస్తూ ఉంటాడు కాబట్టి మనము ప్రతి క్షణం జాగ్రత్త మనం జీవించాలా లేకుంటే ఖచ్చితంగా మోసపోతాం ఈ చివరి కాలంలో అనేకలు మోసగింపబడతారు మోసంలో నుంచి వాళ్ళు ఎంతో భయంకరమైన కాలంకి వచ్చేసే కాబట్టి ఎక్కడ మోసం ఉందో కూడా తెలియదు ఎక్కడ చూసినా అక్రమ అన్యాయం భయంకరంగా ఉంది ఎప్పుడు కాబట్టి అలాంటి కాలంలో ఉంటున్నప్పుడు మనం మోసపోకుండా జీవించాలి ఎవరు మిమ్మల్ని మోస పరచుకొని చూసుకున్నాను ప్రభు కాబట్టి మోసం ఎట్లా వస్తుందో చెప్పిండి అక్కడ మత మొత్తం నెరవేరుతుంది ఇప్పుడు కాబట్టి ఎవరు కూడా దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు అనుకుంటారు మేము శ్రమలు నూడకుండా మేము గాలిలో పోతాం అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి శ్రమలలో దేవుడు నేను కాబట్టి శ్రమల కాలంలో మనకు మన సేవ సో చీకటి కాలంలో మనకు సేవ కాబట్టి సాయంత్రం పూట మన సేవ అంటే ఆత్మీయ దశలో చీకటి కాలంలో సేవ అంటే శ్రమల కాలం చివరి కాలములో మనకు దేవుడిని మనం పెంచిండు అది చాలా ఎఫెక్టివ్ గా కాబట్టి అలాంటి సేవకు ప్రభువు మనం నిలబెట్టింది కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలి ఈ వాడు అనేక విధాలుగా కొట్టనిగి వస్తూ ఉంటాడు కాబట్టి ఆ మందరం గురించి మనం జాగ్రత్త మన గురించి మనం జాగ్రత్త పడాలా చూడండి ఆయన స్వరాత్వం సంపాదించిన సంఘం కదా ఈ రోజు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య కదా మనకి ఇచ్చిన ఆ పరిచర్యను మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా అందుకే పౌలంటాడు కాబట్టి ఈ యొక్క ఆత్మీయ సత్యాలు మనుషులకు మనం చదివించాలా వాళ్ళ చేత వాక్యాలు వాళ్ళు వాళ్ళకు మనం బోధించాలా ఎందుకంటే రేఖ లేఖనాలు మనం చూసి మన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు చదివినప్పుడు వాళ్ళ హృదయాలు వాళ్ళ ఆత్మనీయతలు తెరవబడతాయి వాళ్ళది గ్రహించగలరు వాళ్ళు అందుకే అంటాడు పౌలు కొలసి సంఘానికి నాలుగు ఉదయం పదిహేడు వచ్చినలో మరియు ప్రభునందు మీకు మీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చకు దాన్ని జాగ్రత్త అగ్రిపతో చెప్పుడు అంటే మనకు అప్పజెప్పబడిన పత్తి పరిచర్య మనం ఏం చేయాలంట అది నెరవేర్చకు మరీ జాగ్రత్త పడాలంట పతిది మనకి మనకిచ్చిన తలాంతు గాని మనకిచ్చిన పరిచర్య మన సేవా జీవితం విధానంలో ప్రతి ఒక్కటి మనం జాగ్రత్తగా మనం నెరవేర్చాలంట ఈ లోకంలో మనం ఉన్నాం ఒక ఒక ఒక పని దేవుడు మనం పెట్టింది లోకంలో నీకు ఆ పనిను సంపూర్ణంగా నెరవేర్చి ఆయనను మహిమపరచాలి ఈ లోకంలో ప్రభు చెప్పిండా లేదా ఏసే ప్రభు యన్స్ వార్త పదేడు అదే నాలుగో వచ్చిన తండ్రిను నాకు ఇచ్చిన పనిని అంతటి నేను నెరవేర్చిన ఈ భూమి మీద నేను మహిమపరిచిన అన్ని కంప్లీట్ చేసిండు కాబట్టి మనం కూడా అంతే మన కాలం ముగించక ముందు మనకి ఏం దేవుడి తలంపులు ఇచ్చింది ఎలాంటి భారం ఇచ్చిండో కూడా మనం సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి నెరవేర్చుకోవాలి దాన్ని తర్వాత చూడండి ఈ పత్రిక మీరు చదివించుకునిన తర్వాత లౌతికయు వారి సంఘములకు చదివించండి లౌతికలకు రాసి పంపిన పత్రిక మీరునో చదివించుకోండి అంటే పౌలు లౌతిక సంఘానికి పత్రిక కూడా ఉంది గతంలో రాసిన ఎక్కడో పోయింది అది కానీ అక్కడ మనం చూస్తున్న ఒకటి ఏంటంటే అప్పుడు ఆ పత్తి సంఘానికి అనే పత్రిక రాసిండు ఏం చెప్తుంది మీరు పోయి చదువుకోండి మీరు చదవాలా మీరు చదివితేనే వాటి అన్నిటిని మీరు గ్రహించగలరంట కాబట్టి ఈ రోజు ఎంతమంది ఈ సత్యాలుగా చదువుతుందని చెప్పండి ఎంతమంది గ్రహించగలుగుతున్నారు చదివితే కదా మనం గ్రహించగలం చదకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది మోసం ఎట్టొస్తుందో మనం తెలుసుకోవాలంటే మనం చదవాలా బైబుల్ చెప్పేవాడు సత్యం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబుల్ చదవాలా ఇది చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి ప్రతి దశలో మనం జాగ్రత్తగా ఉండాలి తర్వాత నువ్వు దేవుని కుమారుడు దేవుని బిడ్డవని నువ్వు దేవుని సత్యం చెప్తున్నావని ఎట్లా రుజువు పరచగలం మనం చూడండి నీ అభివృద్ధి మొత్తం అంటే నువ్వు ఎంతగా దేవుణ్ణులు ఆత్మీయంగా బలపడినావో అందరికీ తెలియాలా తేటపడి నిమిత్తం వీటిని మనస్కరించుమన్న తిమోతితో చెప్తాడు పౌలు నీ అభివృద్ధి అంతటి అందరికీ తేటగా కనబడి నిమిత్తం వీటిని నమస్కరించు అంటే నీ మనసును పెట్టుకొని వీటి అంతా సాధకం చేసుకునము అట్లా మనం తయారు కావాలంట వాటిని సాధకం చేసుకోవాలా వాటిని సాధనం చేయాలా మనం మన హృదయంలో మనం పెట్టుకోవాలంట చూడండి తర్వాత నిన్ను గుర్చేయో నీ బోధకు చెయ్యేయో జాగ్రత్త కలిగి ఉండము నువ్వు నువ్వు నువ్వు జాగ్రత్తగా నీ బోధను గుర్చి వాటి జాగ్రత్తగా ఎలాంటి బోధన చేస్తున్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలా తర్వాత వీటిలో నిలకడగా ఉండమన్నాడు అంటే ఈ మనకిచ్చిన ఈ సత్యంలో మనం చివరి వరకు మనం నిలకడగా ఉండాలా ఎందుకంటే నిలకడగా ఉంటే ఏమిందంటే నువ్వు చేస్తే నిన్ను నువ్వు నిన్ను కాపాడుతూ కాపాడుకుంటూ తర్వాత నీ బోధలో ఉన్న వాళ్ళు కూడా ఈ బోధ అంటే సత్యమైన వాక్యంలో ఉన్న వాళ్ళు నువ్వు రక్షించుకోగలవు నువ్వు నిలకడగా ఉంటే ఎందుకంటే ఈరోజు మనుషుల్లో నిలకడ ఉండదు కదా నిలకడ ఉండదు మనుషులు ఎక్కడంటే అక్కడ పరిగెత్తిపోతూ ఉంటారు అటు ఇటు పరిగెత్తు ఉంటారు గాలి చేత అలాలో లేచినట్టు లేస్తూ ఉంటాయి కాబట్టి మనుషులు ఆ రీతిగా పరిగెత్తిపోతున్నారు ఎక్కడ ఎక్కడ ఏందని కానీ వాళ్ళందరినీ సత్యంలో నడిపించాలా ప్రభు అందుకంటాడు తండ్రి నువ్వు ఇచ్చిన వారిలో ఎవరిని కూడా నేను పోగొట్టుకోలేదంటాడు ఒక్క తప్ప చూడండి ఎందుకంటే ఆయనకు ఆయన ఎవరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు కానీ ఇస్కరైతే యోధ తనంతా తానే మోసపోయిండు సైతానికి అమ్ముడు చూడండి దుష్టుడు కూడా అట్లా వాడు చేస్తూ ఆ రీతిగానే మోసపోతాడు కాబట్టి మనం మోసంలో పడకుండా ప్రతి క్షణం మనం జాగ్రత్తగా మనం జీవించాలి ఈ లోకంలో లేకపోతే భయంకరమైన అందుకే పౌలు అంటాడు అక్కడ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తాయి కానీ వాటి మందానికి అనికరింపాలంట కాబట్టి ఈ రోజు ఎంత భయంకరంగా లోకంలో తోడేల మధ్యలో మనం ఉన్నాం కదా సర్పంలో తేవుల మధ్యలో ఇది అరణ్య యాత్ర కదా ఈ అరణ్య యాత్రలో మనము ప్రయాణం చేస్తున్నాము మనకి ఎన్నో ఎదురవుతా ఉంటాయి కాబట్టి విశ్వాసం మనకి విశాల అరణ్యంలో నడిచినప్పుడు నలభై దినాల వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు వాళ్ళ బట్టలు కూడా మాసిపోలేదు ప్రతి క్షణం ఆయన తన మన్నాతో పోషించిండు వాళ్ళని నలభై సంవత్సరాలు అంత భయంకరంగా ఇచ్చి విశ్వాసంతో నడిచిండడు ఐగుప్తు దేశాల నుంచి స్టార్ట్ చేసిండు ఆయన ఐగుప్తుల నుంచి బానిసత్తుల నుంచి బయట తీసుకొచ్చిండు కానీ కొంత దూరం పోయిన తర్వాత ఆయన మన్నా ఇచ్చిండు తర్వాత మన్నా ఇచ్చిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడు ఆ మనిషికి ఇచ్చేంత లోపలే వాళ్ళు సనిగిరు గునిగి విశ్వాసం పోగొట్టుకున్నారు భరించలేక అరణ్యంలో దేవుడు నడిపిస్తున్నాడు ఆయన నడిపించే గొప్ప దేవుడు ఆయన అయినా మనం నడుస్తున్నప్పుడు మన విశ్వాసంలో మనం ప్రభుని చూస్తూ మనం ముందుకు పోవాలా విశ్వాసం అనే కర్త దాన్ని కొనసాగించే మన ప్రభు ఇది కరు శ్రమల కాలం కదా కరువు భయంకరంగా ఉంది ఆత్మీయమైన కరువు ఉంది శారీరకమైన కరువు కూడా ఉంది అన్ని విధాలుగా కరువు ఉంది కానీ కరువు కాలంలో మనం ఎట్లా ఉండాలనేది ప్రభు మనకు ముందే బయలుపరిచింది యోస ద్వారా ఐగుప్పి దేశంలో ఏడు సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఎట్లా ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలని దేవుడు చెప్పి మనకు విషయాలు కాబట్టి ఆత్మీయ దశలో కూడా మనం అర్థం చేసుకుంటాం ప్రకృతి సంబంధం కూడా మనం అర్థం చేసుకుంటాం కానీ ఆ శ్రమల కాలంలో దేవుడు తప్పక మనల్ని పోషిస్తాడు కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిపోవాలా కాలని దేశంలో ఎంతమంది చెప్పండి ఎంతో మంది సమాహార అరణ్యంలో వాళ్ళు చవాలు రాలిపోయినందు వాక్యం చూడండి ఎంతమంది స్టార్ట్ అయిపోయిన ఐగుప్త దేశం నుంచి ఆరు లక్షల జనాంగం స్టార్ట్ అయ్యారు కానా దేశం ఎంతమంది ఈ మధ్యలో ఏం జరిగింది ఈ రోజు ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ అక్కడి నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి మనం విశ్వాసంతో మనం ముందుకు అడుగులేస్తూనే ఉండాలి మన గమ్యం చేరేంత వరకు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి మనం ముందుకు పోవాల ఈ లోకంలో ఆర్థిక స్థితి పతనమైపోయినా సరే భూ సరే మనం మటుకు చలించం తప్పక దేవుడు మనల్ని పోషిస్తాడు ఏదొక రూపంగా పోషిస్తాడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన పోషించినా పోషించకపోయినా మనం మటుకు విశ్వాసంతో మనం ముందుకెళ్ళిపోతాం ఎందుకంటే ఏందా విశ్వాసం దేవుని మాట దేవుని వాక్యం ఆయన వాక్యమే మనకు విశ్వాసం కదా ఆయన వాక్యం అంటాడు అందుకే ప్రభు అంటాడు మనుషుడు రొట్టె వల్ల దేవుని వాక్యం వల్ల జీవిస్తానని నీకు రొట్టె వల్ల జీవి అంటే దాని అర్థం ఏంది నువ్వు రొట్టె జీవించొచ్చు వాక్యం వల్ల జీవించొచ్చు అనట్టు వాక్యం రెండు విధాలుగా నెరవేరుతావు ఒకటి ప్రకృతి సంబంధంగా నెరవేరుతుంది రెండోది ఆత్మీయంగా కూడా కాబట్టి నువ్వు ఆత్మ సంబంధంగా మారితే నువ్వు ఆయన వాక్యంతోనే నువ్వు పోషింపబడతావు అందుకే దారిద్రాజ్ అంటాడు నీ వాక్యమే నాకు ఆత్మక ఆహారం అంటాడు శరీరానికి కాదు కదా ఆహారం కాబట్టి శరీరంలో ఒక దశలో శరీరానికి కూడా ఆహారం అవసరమే కానీ నువ్వు ఆత్మలాగా మారిపోతే నువ్వు శరీరం మీద యామోహం ఉండదు అన్నట్టు నువ్వు ఆత్మలో జీవించటానికి దేవుని ఆత్మ దేవుని వాక్యమే నీకు నీ ఆత్మకు ఆహారం ఆయన వాక్యమే నీకు నిన్ను బలపరుస్తూ ఉంటుంది నేను నడిపిస్తూ ఉంటుంది నేను పోషిస్తూ ఉంటుంది ఎందుకంటే నువ్వు ఆత్మ కదా అందుకే మనం ఆత్మలకు ట్రాన్స్ఫామ్ కావాలా ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో వాళ్ళు వేచింపడం అర్థం మనుషులు ఎందుకంటే ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదు శాస్త్రులు పరిశీలిక అని చెప్పి బోధ అంటే వాళ్ళు ప్రకృతి సంబంధంగానే ఉన్నారు ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నించలేదు ఒకవేళ ఆ ప్రయత్నిస్తే తెలుసుకునేటోళ్ళు లేము కానీ ప్రయత్నించలే ఈ లేని నాకు చెప్పేది మేము కీటాధిపతులం ధర్మశాస్త్ర బోధకులు మేము ఈ ధర్మశాస్త్రాన్ని మేము పాటించే వాళ్ళం మేము మేము చెప్తి ప్రజలు వినేవాళ్ళు ఏం చెప్తే మేమేది ఆ రీతిగా ప్రభుని తృణీకరించిన వాళ్ళు ఈ రోజు కూడా అంతే సత్యం చెప్పేట ఎవరైనా తృణీకరిస్తూనే ఉంటారు ఈ లోకం వాడు తృణీకరించంత మాత్రానా అది సత్యం కాకుండా పోతుందా ప్రభు నమ్మదగిన వాడు కృపగల దేవుడు చివరి వరకు అవకాశం ఇచ్చింది శాస్త్రులు పరిచయలకు ఆయన సెలవు మీద మరణించట అయినా కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళకి అప్పుడు కూడా నమ్మలే చూడండి ఈ చివరి కాలంలో అట్లే ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈ అరణ్య యాత్రలో కొనసాగుతున్నాం మనం జాగ్రత్తగా మనం జీవించాలా ఎందుకంటే ఈ లోకమంతా భయంకరమైన కాలం దేవుడు మనల్ని పెట్టిన ఈ లోకం ఈ తరానికి దేవుడు మనల్ని నేర్పరచుకున్నాడు ఎంతో మంది బిడలు మనలాంటి వాళ్ళని ఆ గుంపులో మనం చిన్న గుంపులు కాబట్టి మనకిచ్చిన పిలుపు మన ఏర్పాటును మనం నిత్యం చేసుకోవాలి షో చేసుకోవాలా బలపరచబడాల మనం ఇంకా సంపూర్ణ మనం బలపరచ యుద్ధానికి సిద్ధపడ్డట్టే పరీక్షకు పరీక్షకు సిద్ధపడేవాడు ఎట్లా జరుగుతాడు దీవరాత్రులు జరుగుతూ ఉంటాడు వాడు పరీక్ష పాస్ కావాలని మనం కూడా అంతే ఈ ఆత్మ యుద్ధంలో గెలవాలంటే మనం ఇంకా ఆత్మలో బలపరచబడాల ఇంకా సంపూర్ణ మనం ఆయన వాక్యంలో బలపడాలా విశ్వాసం ప్రతి మనం బలపరుచుకోవాల మన దైవిక మన జ్ఞానం విశ్వాసము మనకు నడవని మన ప్రవర్తన మన ఆత్మ మన వాక్య ధ్యానము ప్రతిది మనం ఇంకా పెంపొందించుకొని బలపరచబడుతూ ముందుకు సాగిపోవాలా ఇది అనన్య యాత్ర ఎందుకంటే దుష్టంతో మనం యుద్ధం చేస్తున్నాం కదా ఈ ప్రయాసంలో మనకి ఎంతగానో శ్రమలు ఉంటాయి అయినా కానీ ఆయన నమ్మదగిన వెళ్ళి శ్రమంలో కూడా దేవుడు ఉంటాడు ఎర్ర సముద్రం ఒక శ్రమనే ఎర్ర సముద్రం ఒక శ్రమనే శ్రమ కానీ దేవుడు ఆయన అధికారం ఇస్తే మోసే ఎర్ర సముద్రం పాయలు చేసి సముద్రంలో కూడా పోయింది ప్రజలు తీసుకెళ్ళిండి బయటికి మనం కూడా అంతే దేవుడు మనకి ఇచ్చిన అధికారం నువ్వు దాన్ని ఎంత ఇంత శ్రమనే నువ్వు దాన్ని చేయగలవు ఆ శక్తి ఆ సామర్థ్యం ప్రభు మనకి ఇచ్చిండు నువ్వు పాయలు చేస్తూ ఎర్ర సముద్రం నుంచి మోసి ఎట్లా నడిపించిన ఇష్టాల ప్రజల్ని ఈ రోజు ఇక్కడ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఆ రీతి నడిపించాలా దేవుడి అధికారం ఇచ్చింది ఇది ఒక సీక్రెట్ ఇది ఒక మర్మం చాలా మంది తెలియదు సత్యం కానీ దేవుడు మనకు కాబట్టి ఇది మన అనేకులకు అది మన నుంచి ఈ సత్యంలో ఉన్న వాళ్ళు అనేకులను వెళ్ళిపోవాలి ఎందుకంటే అందరూ ఇండివిజువల్ గా తయారు కావాలనేది దేవుని ప్రణాళిక కాబట్టి ఈ సత్యం ఎప్పుడు మనకు బయలుపరచబడింది అంతమంది మనకు కూడా తెలియదు ఎందుకంటే ఆయన తెలుసు ఆయన స్వరూప్యంగా ఎవరిని ఆయన కొరకు ఏర్పరచుకుండో వాళ్ళకే ఇస్తారంట దేవుడు అది ఉంది ఎందరో కొందరిని ఏర్పరచుకున్న ఉంది వాక్యం అక్కడ నూతన నిబంధన కాలంలో ఎక్కడ ఉంది వాక్యం నాకు వాక్యం క్రీస్తు స్వరూప్యంగా ఆయన మనం ఏర్పరచుకున్నటంట ప్రతి ఒక్కరిని ఏర్పరచుకుంటూ మనమే కాదు క్రైస్తవులు ప్రతి ఒక్క ఆయన ఎవరైతే సొంత రక్ష స్వీకరిస్తారో వాళ్ళందరినీ ఒక్కరని కాదు ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే మనుషులు వేరు దేవుడు మమ్మల్ని ఏర్పరచుకుండా మిమ్మల్ని కాదని అది మోసం అన్నట్టు కాబట్టి ఈ సత్యాలను మనుషులను మనం మనం ప్రకటించాలా మరి విశేషంగా మనం వరకు జాగ్రత్త పడాలా ఎందుకంటే దేవుడు ఒక భారం ఒక బాధ్యత దేవుడు మనకి ఇచ్చినాడు కదా కాబట్టి అది నెరవేర్చుకోవాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా చూడండి ఒక విధంగా మనం చూస్తే పాత కొత్త నిబంధన కాలంలో సౌలు సౌలు గురించి మనం ఆయన ఎంతమంది క్రైస్తులను చంపిండు చెప్పండి ఎంతమంది చంపిండు విచ్చల విడిగా అనేకులు కానీ చివరికి అందరూ చంపిన తర్వాత ఎంతో మంది కొంత శిష్యులు మాత్రము దమస్కు పట్టణంలో పోయి దాచుకున్నారు వాళ్ళు ఆయన తెలిసింది ధమస్కులో ఉన్నారు కొంతమంది క్రైస్తవులు ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే క్రైస్తవులు ఒకడున్న వాళ్ళు మొత్తం ఎక్కడైతే అక్కడ మొత్తం వాళ్ళు మన్నింపజేస్తున్నారు భయం అన్నట్టు అని ఆ రీతి ఉండి ఆయనకు కనిపించింది ఆ రీతిగా వాళ్ళని కూడా నాశనం చేస్తే మొత్తం క్లీన్ అయిపోతాడు కానీ ఆయన చూస్తూ ఊరుకుంటాడా వాళ్ళకంటే ముందే దేవుడు ఒక ప్రార్థనా పరుని పెట్టిన అక్కడ ఆనని ఒక శిష్యుని పెట్టిన అక్కడ దమస్కు పట్టణంలో దేవుడు ఆ టైంకి ఆయన ఆయన ఎందుకు అక్కడ నడిపించాలా ఆ ప్రాంతంలోకి శిష్యులు కానీ శిష్యులు కూడా తెలియదు అక్కడ అన్ననీయన ఒక వాళ్ళకు కూడా తెలియదు అసలు అని ఎవరు కూడా తెలియదు వాళ్ళకి కానీ ఆయన ఉన్న ప్రాంతానికి దేవుడు ముందే పెట్టిండు అక్కడ పెట్టినా లేదా ఆయన బిడ్డలు నీకు శ్రమ రాబోతుందంటే నువ్వు ఎక్కడ నువ్వు నువ్వు ఎక్కడ పోయి అనేది దేవుడు ముందుగా నిర్ణయిస్తాడు ఇది మన విశ్వాసం ఇది మన అందుకే మన జీవితాల గురించి మన మన మన గురించి మనం భయపడదు ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలని భయపడద్దు వాళ్ళు తెలియకుండానే అక్కడికి ఆ దమస్క పట్నానికి శిష్యులు కానీ ధమస్కపట్నంలో ఆల్రెడీ ముందే ఒక శిష్యుని దేవుడు ఏర్పరచుకుని అక్కడ పెట్టిండు అక్కడ ఆయన ఆయన ఆయనకు బయలుపరిచిండు అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆ దేవు ఆ ప్రదేశం దేవుని ప్రజెన్స్ వచ్చేసింది దేవునికి అగ్ని ప్రాకారం వచ్చేసింది అక్కడ అందుకే సౌలుగా ఉన్నప్పుడు ఆయన లోపలికి రాలేకపోయింది శిష్యులు కూడా తెలియదు ఆ విషయం చూడండి దేవుని కాలేదు అటువంటి అన్నట్టు ఆయన ముందుగానే సిద్ధపరుస్తాడు మనకి ఎలాంటి ఏముందో కానీ దేవుడు సిద్ధపరుస్తుడు ఎక్కడ నీకు సేఫ్ ప్లేస్ అక్కడ దేవుని అనిపిస్తాడు ఏలేని ఎక్కడ నడిపించింది అక్కడి నుంచి ఎక్కడ నడిపించింది వాగు దగ్గర కొంతమంది కొంత కొన్ని రోజులు ఉండమన్నాడు అక్కడ వాకు దగ్గర కొన్ని రోజులు ఉన్నాడు నీళ్ళు దాత ఉన్నాడు అక్కడ నుంచి మళ్ళీ ఏం చెప్పినా దేవుడు మాట్లాడి నువ్వు సారే పడితే నాకు ఊరి బొమ్మన్నాడు అక్కడ పోయింది అక్కడ పోషించింది సంవత్సరాలు అంటే ఆల్రెడీ ఒక కామెను దేవుడు సిద్ధపరిచిందా లేదా ఏలే కొరకు మన మనలో కూడా అంతే అందుకే మనం మన భవిష్యత్తు గురించి మన జీవితం గురించి మనం ఆలోచించద్దు అంటే ఆత్మీయ అర్థం చేసుకోవాలా నీకు ఎలాంటి అనుమానం ఉండొద్దు ప్రభు తప్పక ఆయన నడిపించే గొప్ప దేవుడు కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఆయన ప్రణాళిక ఆయన చిత్తాన్ని నెరవేర్చిన దానికోసం ప్రయాసపడాలా నీ జీవము ఆయన దగ్గర దాచిబడిందన్న వాక్యం కొలిస్తాల్సిన పత్రికలో మీరు క్రీస్తుతోగా లేపగొని వైతే పైన ఉన్న పైన దేవుని కుడిపార్శంలో ఆయన ఎందుకు చూపిస్తున్న ప్ర తండ్రి కుడుపార్శ్వలోనుడు ఆయన అంటే ఎందుకు ఆ దర్శనం చూపిస్తున్నంటే నీ స్థానం అక్కడుంది ఏసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఏం చేసింది ఆయన తన పనిని ముగించుకొని పోయి తండ్రి కుడిపార్షన్ కుచినాడు నువ్వు కూడా ఈ లోకలకు నువ్వు కూడా నీ పని ముగించి అక్కడ కూర్చుంటాం అనే ఒక నిదర్శన చూపిస్తున్నాయి అక్కడ ఆల్రెడీ మనం ఆయన ఆయన పక్కన కూర్చున్నాం మన ఆత్మీయ దశలో అంటే అది చూపిస్తున్న విధానం కానీ ఎవరు క్రైస్తవులకు అర్థం కాదు అది కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో కూడా బహుజాగ్రత్త కలిగి ఉండాలా ఆ యావత్ మందాన్ని మనం కాపాడాలా ప్రభుత్వంతో నడిపించాలా గొప్ప జన సమూహం ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ఈ లోకం ఆయన బిడ్డలే ఆయన సర్వశలకు సర్వశరుల ఆత్మలకు ఆయన దేవుడు నేను సర్వ శరీరకు దేవుడేనని అన్నాడు ఎందుకంటే ఈ సృష్టి మొత్తం ఆయన కాబట్టి వాళ్ళందరినీ కాపాడాలి అందుకు దేవుని ఆత్మ మనకు అనుగ్రించింది ఆయన నీలో ఉండి నడిపిస్తున్నాడు ఇవన్నీ కార్యాలు జరిగిస్తున్నాడు అందుకు ఆ యావత్ మన గురించి మీ మటుకు మీరు జాగ్రత్త ఉండమంటే ఎందుకు చెప్పిన జాగ్రత్త పడమంటే మమ్మల్ని అర్థం చేసుకోవాలా సైతాను కుతంత్రాలు సైతాన్ విధానాలు మనకు తెలియని వరం కాదు మనం వాడు ఎట్లా క్రియ చేస్తాడో వాడు ఏ రీతిగా మనసులు మోసగిస్తాడు అన్ని బైబుల్లో రాయబడి ఆయన అన్ని బయలుపరిచిన వాడి గురించి కాబట్టి అవన్నీ మనకు తెలియనిగా కొత్తగా తీసేది ఏం లేదు అక్కడ కానీ నువ్వు వాళ్ళు వాణించి ఎట్లా నువ్వు మనుషులు కాపాడాల వాడి మోసంలో ఉన్న వాళ్ళని ఎట్లా మనం బయట తీసుకుని ఆ మంద నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తే వాళ్ళ మందని కరింక కనికరింపులంటే అంతే కదా ఆయన ఆయన చనిపేట కూడా ఆయనకు వేదన ఉంది మంద ఏమైపోద్దని భారం అలాంటి తపన కలిగినాడు పౌలు తన సేవా జీవితంలో అలాంటి తపన మనకు కూడా ఉండాల మనకుంది మరి అది ఇంకా రెట్టింపు చేసుకోలే చూడండి బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉంటదంట పాత నిబంధన కాలంలో మనం చూస్తాం మనం ఒక చర్చికి పోయినాం అక్కడ ఆ ట్రైబల్స్ ఏదైపోతే ఆ చర్చిలో రాసింది వాక్యం పెద్ద పోస్టర్ వేస్తుంది ఒక బలిపేట ఉంది ఆ బలిపెట్టె మీద అగ్ని మండుతున్నట్టు ఉంది ఆ ఆ వాక్యం లేవేకన్నా ఆరోగ్యం పదమూడవ వచ్చి ఉంటుంది వాక్య అది ఆ వాక్యం రాయకూడదు అంటే బలిపెట్టె మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలంట అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదంట అంటే మన ఆసక్తి కూడా అట్లా మండుతూ ఉండాలా ఎందుకంటే నిత్య మన బలి అర్పణలు అర్పించాలా ఆత్మసంబైన బలు అంటే ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతలు దేవుని స్థుతించి ఆరాధించడం ఆయన విజ్ఞాపనలు అవి బలి అర్పణులు పాత నిబంధన కాలంలో మనుషులకు పాచితం పాపము విముక్తంటే కోడల రక్తం గోరెల రక్తం ఉండే కానీ ఆత్మీయ దశలో నువ్వే నువ్వే ఒక బలిపీఠం లాగుండి అర్పించబడాల మనుషుల కొరకు ప్రార్థన విజ్ఞాపనల కొరకు అట్లా మనం తయారు కావాలన్నట్టు దేవుని విధానమట్ట ఎందుకంటే లోకమంతా భయంకరమైన కాలంలో ఉంటున్నాం మనం శ్రమల కాలం ఇది చీకటి కాలం కాబట్టి ఈ చీకటి కాలంలో ఆయన వెలుగు మనకు ఆయన పోతూ మనకు వెలుగునిచ్చిండు ఆయన ఆయన మనల్ని పోయిండు ఈ వెలుగు ఆరిపోకుండా అనేక జీవితాలు వెలిగించే వెలుగులోకి మనం అనేకులు నడిపించాలా ఆయన వెలుగు మనకి ఇచ్చిండు ఆయన వెలుగు ఇచ్చిండు పోతూ మీరు ఈ లోకానికి వెలుగనడు ఆయన ఈ లోకంలో ఉన్నంతగా ఉందని చెప్పేపు వెలుగు ఆయన వెంబడించే మనమంతా కూడా ఆయన వెలుగులాగా మార్చి మీరు పోయి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించండి శిష్యులుగా తయారు చేయమన్నాడు అనేకులు వెలిగించమన్నాడు వెలుగును ఉజ్జీవింపజేయమన్నాడు కాబట్టి ఆ వెలుగులుగా మనం మార్చింది కాబట్టి ఈ వెలుగును మనం అనేకులకు చూపించాలా చీకటి చోట వెలగాల మనం పోయి వెళ్తున్న కాడ వెలుగుంటే ఏం లాభం చెప్పు ఒక రెండు లైట్లు వేసినాం అనుకో అక్కడే ఇంకా ఎన్నో లైట్లు పెడితే ఏం లాభం చెప్పండి చీకటి లేనికాడ కదల్లా వెలుగు అవసరం కాబట్టి వెలుగున దగ్గర వెలుగుంటే దానికి అర్థం లేదన్నట్టు ఈ లోకంలో జరుగుతుంది అదే ఏ స్ ప్రభు ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిది శాస్త్రులు పరిశీలన అట్లనే జీవిస్తున్నారు శాస్తుల నీతి కంటే పరిశీలన మీ నీతి అధికం కావాలన్నట్టు అంటే వాళ్ళ స్వనీతి దుర్నీతి వాళ్ళది స్వార్థపరమైన నీతి అన్నట్టు కానీ మన ప్రభుది నిస్వార్థమైన నీతి ఆయన నీతి గల న్యాయవాది కదా కాబట్టి ఆయన నీతిని మనకు సంకల్పించిండు నీతిమంతులు ఒక్కళ్ళు అందరూ పాపం చేసేవాళ్ళు కానీ ఆయన మరణం ద్వారా మన నీతిమంతులుగా చేసిండు ఆయన రక్తం ద్వారా కాబట్టి ఆ నీతిని అనేకులు ప్రకటించాలా రక్షణ సందేశం ఆయన వాక్యాన్ని మనం ప్రకటించాలా అనేకులు ప్రభుత్వంతో నడిపించాలా కాబట్టి వాళ్ళ తరంలో వాళ్ళ రీతిగా జీవించిన సేవలో ఈ చివరి కాలంలో మన ఇంటి టైంలో మనం ఉంటున్నాం మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలా మన దేవుని దేవుని ఆత్మ దేవుని మనకు అధ్యక్షుడిగా పెట్టిండు దేవుని ఆత్మ నడుపుదల ఆయన ఆయన విధానం ఎట్లా ఉందో ఆ యావత్ మన గురించి మనం జాగ్రత్త తోడేలు తోడేళ్ళు వచ్చేసింది పూర్వముగాలు వచ్చేసి భయంకరంగా వచ్చేసిన సంఘంలో దూరిని నాశనకరమైన హే వచ్చేసిన సంఘంలో కానీ మనుషులు దాన్ని గ్రహించలేని స్థితులు ఉన్నారు దేవుని కంటే ఎక్కువగా ఘనంగాంచుకున్నారు మనుషులు ఆయన ఆయన కంటే ఎక్కువగా సంఘాలను ఆరాధిస్తున్నారు పాస్టర్లను ఆరాధిస్తున్నారు కానీ మోసం వచ్చేసింది నాశనకరమైన హే వచ్చింది పరిశుద్ధ స్థలంలో మీరు ఉదయమే పరిశుద్ధ స్థలం ప్రభు కంటే ఎక్కువ దేని ప్రేమించాలి అది నాశనకరమైన ఏ వస్తులే కాబట్టి ఈ లోకమంతా అట్లా ఏ వస్తువులాగా పెట్టుకుంది ఈ రూపంలో విగ్రహాల లాగా పెట్టుకున్నారు మనుషులు విగ్రహాలాగా పెట్టుకున్న అబద్ధ బోధలు కానీ అది మనం క్లీన్ చేయాలా ఇది మన సేవా జీవితం చివరి కాలంలో ఆ మందని మనం సంపూర్ణంగా మన స్థితి వాటన్నిటిని ఒక దగ్గర చేర్చాలా తప్పిపోయిన గొర్రెలన్నిటిని ఏం చేయాలా సమకూర్చాలా వాటన్నిటిని వెతకాల జమ చేసి ఆయన ఆయన దగ్గర నడిపించాలా అది బహు కష్టతరమైంది కదా నువ్వు అక్కడ నువ్వు వెతుకుతూ ఉంటే గొర్రెలు అడవిలో పోతూ అవి అడవిలో తప్పిపోయినాయి ఎక్కడో చేరాల్సిన చోటుకి చేరలే ఎందుకో చేరలేదంటే కాపులు సరిగ్గా పట్టించుకోలేదు వచ్చి మంద మీద గొర్రెల మీద మంద పడితే మంద ఒక దిక్కడ మేస్తుంది దాని మీద సింహమో ఎలుకుబడి పడితే ఏమైతే గొర్రెలు మొత్తం చెదిరిపోతాయి ఎటుబట్టిపోతాయి కానీ ఎటుపోయినా తెలియదు మరి కాపురు ఎక్కడ పోయినాడు కూడా దాస్తున్నాడు కానీ ఆ గొరి ఆ చెదిరిపోయిన గొర్రెలన్నింటినీ నువ్వు సమకూర్చాలంటే నువ్వు ఒంటరిగా బయలుదేరాలి ఈ అరణ్యలో నువ్వు ప్రయాణం చేస్తుంటే వాడు ఊరుకుంటాను నిన్ను కానీ ప్రభు నమ్మదగిన వాడు దేవుని శక్తి నీ మీద ఉంది శత్రు బలం అంతరమైన అధికారం ఇచ్చింది మన ప్రభు ఇది ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటా వాక్యం ఎందుకంటే మనకు ప్రతిక్షణం వాక్యాల జ్ఞాపకానికి రావాలా ఎందుకంటే వాక్యం ఉంటేనే మనలో అదొక ఆయుధం మనకి దేవుని ఆత్మ వల్ల ఖడ్గమంటే అదే దేవుని ఆత్మశక్తి పరిశుధాత్మ శక్తి దేవుని వాక్యమే ఖడ్గం మనకి సైతం విజయం పొందాలంటే ఖడ్గమనట్టు వాటన్నిటిని మన సమకూర్చాలా వాటన్నిటిని మన సమకూర్చి ప్రభు చెంత నడిపించాలా ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి అరణ్య యాత్రలో మనకి విజయం దేవుడు తప్పక ఇస్తాడు కాబట్టి ఆ యావత్ మన గురించి మన గురించి మనం జాగ్రత్త పడి జీవించాలా మనుషుల గురించి అందుకే మనం ఎవరంటే వాళ్ళని నమ్మమను రవే చెప్పిండు నేను మనుషుల గురించి జాగ్రత్త మీ మటుకు మీరు జాగ్రత్త పడమని చెప్పిండడు మత్స్యస్థ వార్తల్లో ఎందుకంటే వాళ్ళు మోసగిస్తారు మనుషుడు మోసగిస్తాడు అందుకే మనం సాహసం కూడా ఆత్మీయమైన వాళ్ళతోనే సాహసం చేయాలా దుస్తుల సాంగత్యం ఉండొద్దు మనం దేవుడు నడిపిస్తాడు అలాంటి ప్రాంతానికి ఎందుకు నడిపిస్తారంటే నువ్వు వాళ్ళని వాళ్ళతో సావసం చేయమని కాదు వాళ్ళ దుష్టత్వం నుంచి నువ్వు బయట తీసుకురావాలని అది బహు కష్టతరమైన సేవ కదా కాబట్టి ఆయన ప్రభు నమ్మదగిన వాడు తప్పక మనకు చూపిస్తాడు ధైర్యంగా మనం ముందుకెళ్ళాలా ఆయన రాక త్వరగొంది వాటి అన్నిటిని మనం జమ చేయాలా సమకూర్చాలా మందని సమకూర్చాలా అలాంటి భారం దేవుడు మనకిచ్చిండు చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు ఇంత కాలం వరకు దేవుడు మనం పోషించి నడిపించింది కదా ఇక ముందు కూడా మనల్ని నడిపిస్తాడు కాబట్టి అందుకే పౌలు అంటాడు అపోస్తుల కార్యంలో ఒక వాక్యం చూసి నేను ముగిస్తాను ఇంకా అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వారు ఆ పట్టణంలో శువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత చూడండి అపోస్తులు ప్రతి పట్టణంలో కూడా వాళ్ళ సువార్త ప్రకటించి శిష్యులుగా తయారు చేసింది కాబట్టి ఈ లోకంలో చూస్తే అందరూ విశ్వాసులను తయారు చేస్తున్నారు కానీ శిష్యులు తయారు చేస్తున్నారు అని అని కానీ వారు పట్టణంలో ప్రవేశించి తువార్త ప్రకటించి అనేకలు శిష్యులు చేశారంట తరువాత లూస్రాకును ఈకోనియకును అంత్యయకని వచ్చి అంటే మూడు మూడు ప్రాంతాలకు వచ్చి తిరిగి వచ్చి శిష్యుల మనుషులు శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసం మందు ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి మనసును శిష్యుల మనసును దృఢపరచడం విశ్వాసం మందు అంటే నీ మనసును దృఢపరుచుకోవాలా అంటే నీ మనసు ఎక్కడెక్కడ పోతూ ఉంటుంది కదా కాబట్టి మన మనసు దృఢపరచబడాల తర్వాత విశ్వాసం అందుకు నిలకడగా ఉండాలా ఇది ముగ్గమైంది అన్నట్టు విశ్వాసం మన విశ్వాసము మన నమ్మికి తప్పిపోకూడదు చివరి వరకు అంతవరకు సహించే వాడే రక్షింపబడనట్టు అంతవరకు నువ్వు ఆయన ప్రేమలో ఉంటే విశ్వాసం వాక్యం ఆయనే నమ్మకం అంటే వాక్యం నువ్వు నమ్మి నువ్వు ఎవరు నమ్మిన ఈ స్ప్రవ నమ్మిను ఆయన వాక్యం ఆయన నమ్మదగిన ఆయనే విశ్వాసం కర్త ఆయన వాక్యాన్ని నమ్మిను అది ఆయన చివరి వరకు నువ్వు నమ్మకంగా అప్పుడే నీకు జీవకిరీటం కదా నా క్రియలు అంతవరకు చేయవాడే వాడికే నేను జీవ క్రియటం ఇస్తున్నాడు అంతవరకు ఆయన క్రియలు మనం చేయాలా విశ్వాసంలో నిలకడగా ఉండాలా అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించిదిరి ఇలాంటి హెచ్చరిక ఎవరైనా చెప్తూ వింటరా మీరు శ్రమలు అప్పుడే నువ్వు పర్లోక రాజ్యం పోతావంటే ఎవరైనా ఎవరన్నా వింటారా వాక్యం ఇది లేదు లేదు మేము మాకు ఇవన్నీ శ్రమలు అవసరం లేదు మేము అమాంతంగా ఎత్తపడతాం గాలిలోకి వెళ్ళిపోతామని చెప్తారా లేదా కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ అనేక శ్రమలు అనుభవించినప్పుడే నువ్వు పర్లోక రాజ్యం నీకు చెప్తుంది ఇక్కడ అని శిష్యులను బలపరుస్తున్నారు దృఢపరుస్తున్నారు చూడండి వాళ్ళ పరిచర్ ఎలాంటి ఎలాంటి పరిచర్య వాళ్ళది మొదటి శతాబ్దంలో ఎలాంటి ఉద్యోగం తీసుకొచ్చిన క్రైస్తవులో శువార్త ఈ చివరి కాలంలో మహు చివరి కాలం వాక్యం ఉంది కడవరి కాలంలో బహు విశేషమైన కార్యాలు జరుగుతాయి అంట మరి ఎవరు చేస్తారు బహు విశేషమైన కార్యాలంటే పోత విస్తారంగా ఉంది కానీ కొద్ది పనివారు కొంచెం ఉన్నారు మరి కొంచెం ఏమైనా పని వారిని యజమాని వేడుకోమంటున్నాడు ఏ స్ప్రమని వేడుకోమంటున్నాడు అని వేడుకుంటే ఆయన దయచేస్తాడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు మరి ఆయన ఇవ్వాలంటే ఏం చేయాలా మనబో చెప్పాలి కదా చెప్తేనే శిష్యులుగా తయారవుతాడు అన్నట్టు ఆయన నడిపిస్తాడు వాళ్ళు హెచ్చరించిండ తర్వాత ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభులకు వారిని అప్పగింపేడు అప్పగించి తర్వాత వెళ్ళిపోయి వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసి పెద్దలకు అప్పజెప్పారు ఈరోజు సంఘ పెద్దలు చెప్తారు పెద్దలని కానీ సంఘ పెద్దలు కనీసం బాప్తిసం కూడా తీసుకునే వాళ్ళే మేము సంఘాల్లో వాళ్ళు బాప్తిసంగం లేదు వాళ్ళు ఏం లేదు వాళ్ళ సంఘ పెద్దలంట చూడండి ఎంత అన్యాయం ఉందో చూడండి ఈరోజు వ్యవస్థ మరి అలాంటి వ్యవస్థను ఎవరు బాగు చేయాలా నువ్వు నేనే బాగు చేయాల మనకిచ్చిన దేవుడ భారాన్ని విశ్వాసంలో నిలకడగా మనం ఉండాలా యావత్తు మన పౌలంటాడు నా విశ్వాసాన్ని కాపాడుకున్న విశ్వాసం కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తిని ఇప్పుడు నాకు జీవ కిరీటం ఎదురు చూస్తున్నాడు విశ్వాసాన్ని కాపాడుకోండు ఆయన ఆయన ఆయన పరుగును కంప్లీట్ చేసుకున్నాడు ఆయన సేవన్ అంత చివరి వరకు ఆయన విశ్వాసంగా జీవించవు పౌలు ఎక్కడ కూడా అనుమానించలే మన సేవ అట్లా అట్లా ఉంటే అలాంటి సేవ చేయగలం మనం పౌల కంటే గొప్ప సేవ చేయగలం ఎందుకంటే నేను ఆసక్తి చెప్తున్నాం ఎందుకంటే అంతకు మించికి దేవుడు మనం చేయగలం మన చివరికి నీకు ఆసక్తి ఉంటే నాకు ఆసక్తిని చేయగలం మనం అట్లా చెప్పిండు నా ఏంది విశ్వాసం ఉంచేవాడు నేను చేయవాడు కంటే ఎక్కువ చేస్తాను అంటే ఆయన ఆయన బిడ్డలకు ఇచ్చిన ఆధిక్యత అంతగా ప్రభు ఆయన బిడ్డలకు ఇచ్చిన ఆ సామర్థ్యం అది మనుషులు గ్రహించలేకపోతున్నారు అంతగా అంత శక్తి దేవుడు మనకి ఇచ్చిన మన హృదయంలో ఉండి మన చికెన్ చేపిస్తున్నాయని అది మనకు అసాధ్యం కానీ ఆయన సమస్తం సాధ్యం అందుకు ఆయన ఆత్మశక్తి ఆత్మ ఇచ్చింది మనకంటే ఆయన మన హృదయంలో ఉండి అవి మన వల్ల కాదు కదా కేవలం ఒక సాధనం మనం అంతే మనలో ఏమంది గొప్పతనం ఏం లేదు మనలో గొప్పతనం ఆయన ఆయన ఆయన గొప్పవాడు ప్రభు ఆయన నామం మన ద్వారా మైమపరచబడాల కాబట్టి అంతవరకు సహించి వాడే రక్షింపబడు అందుకే ఒక వాక్యం మనం చూస్తే మన రాజుల గంధంలో హెచ్కే హెచ్కే రాజు గురించి చూస్తే ఆయన చిన్నతనంలో రాజయింది ఆయన ఆయన రాజైనప్పుడు ఏం జరిగింది లేవీలు వీళ్ళంతా ఏం చేశారంటే మందిరాలకు తాళాలేసి మందిరాలకు బలులర్పణ ఆపేసి మందిరాలకు తాళాలేసి ధూప ద్రవ్యాలన్నీ పక్కన పెట్టేసేసి పోయి వాళ్ళు పోయి పొలం పని చేసుకుంటూ భక్తుడు మొత్తం ధర్మశాస్త్రం ఎక్కడో పడేసారు పుస్తకం ఎక్కడ పడేసి మందిరానికి లాకేసి మొత్తం పెట్టేసి ఎక్కడెక్కడ ఎవరు లోకంలో యథావిధిగా లోకంలో జీవించుకుంటూ ఆరాధన లేదు బలి అర్పణ దేవునికి శుతించడం లేదు ఏం లేవు అన్ని అయిపోయిన తర్వాత మొత్తం పెట్టి లోకంలో కలిసిపోతే హెచ్కే రాజ్ అయిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేసిండు మందిరంలో ఓపెన్ డోర్ ఓపెన్ చేయించి మందిరం మొత్తం క్లీన్ చేసే విగ్రహాలంతా తొలగించేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ లేవీళ్ళని సమకూర్చి మళ్ళీ పసక పండగ బలిఆర్ పనులు స్టార్ట్ చేయించి పూర్వ వైపుని తీసుకొచ్చింది ఆయన రాజు అంటే ఆత్మీయ దశలో పాత నిబంధన కాలంలో మందిరం ఉంది కొత్త నిబంధన కాలంలో మీ హృదయమే మందిరం కదా ఈ రోజు మందిరాలు ఎట్లున్నాయి విగ్రహాలతో నిండిపోయినాయి ఈ లోకంలో అసలైన పని చేయకుండా అసలైన బలి అర్పణలు ఆత్మీయమైన బలు అర్పణలను పేచురాసిన పత్రికలో ఉంది అలాంటి బలి చేయకుండా అలాంటి విజ్ఞాపనలు చేయకుండా అన్ని పక్కన పెట్టేసి లోకంలో జీవిస్తుంటే ఎచ్కే లాంటి వాడు ఎవరైనా పని కల్పించుకొని పూర్వవైవం తీసుకురావాలా ఎట్ట తీసుకొచ్చిండు ఆయన మొత్తం ఆ పాటలు పాడటం వాళ్ళని ఆరాధన అందరూ చేసి పూర్వవైవం చేస్తే పసుకప్పుడు ఆచరిస్తే అతని తరములు అలాంటి అంత ఘనంగా ఎప్పుడు జరగలేదంట అంత ఘనంగా ఆయన జరిగించింది ఒక రాజు రాజు కలిసిన పని కాదది యాజకులు చేయాల యాజకులు ఎక్కడున్నారు ఇప్పుడు మొత్తం లోకంలో కలిసిపోయినారు ఈ రోజు కూడా అట్లనే ఉంది రిపీట్ చేస్తే అట్లనే ఉంది ఇప్పుడు ఈ లోకంలో హెచ్కే లాంటి వాడు లేస్తే కానీ పూర్వవైవం రాదు క్రైస్తవులు ఉద్యమం తీసుకురావాల చప్పబడిపోయారు అంతా చప్పబడిపోయారే భయంతోనే ఉన్నారు మనుషులంతా కానీ వాళ్ళు ఒక్కసారి వెలిగిస్తే ఏమవుతుంది అప్పుడు వస్తారు ఉద్యమం చివరికి అప్పుడు వచ్చేస్తే ప్రభుని సమర్పించుకుంటారు వాళ్ళు అంత సరస్సులు ఉద్యమం తీసుకొని రావాలా ఆత్మీయ సంబంధమైన విధానం మనుషులు పురిగొల్పాలా రెచ్చగొట్టాల మనుషులు ఆత్మీయ దశలో ఈ లోకంలో రెచ్చగొట్టేది కాదు ఆత్మీయ జీవితంలో రెచ్చగొట్టాలి మనుషులు చూడండి ఆ టైంకి మనం అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి చివరి కాలంలో మనుషులు ఉజ్జీవింపజేయాల వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేకులు స్పందిస్తారు మనం మన మనం మనం ఎక్కడ వాక్యాలు చెప్పినా కూడా మనుషులు స్పందిస్తున్నారు వాటికి విధేత చూపించి ప్రభుకి లోపల జీవిస్తున్నారు మనుషులు అద్భుతాలు జరుగుతున్నాయి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఇలాంటి వాక్యలు మేము ఎప్పుడు వినలేం మీరు వచ్చి చెప్పండి మా సంఘంలో మీరు అండి అని చెప్పి ఎంతోమంది దేవుడు ఆ రీతిగా అద్భుతాలు చేస్తున్న మన మన కేబీపీఎం సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎక్కడ అడుగు అక్కడ ఇమి ఇనిస్టె దేవుడు కార్యాలు చేస్తున్నాడు అంటే ప్రభు మనతో పాటు ఉన్నాడనే కదా అర్థం మనకి ఎలాంటి అనుమానం లేదన్నట్టు అదే దృఢమైన విశ్వాసం కలిగి చివరి వరకు మనం జీవిస్తూ ఆయన ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ఎలుగెత్తి చెప్పాలా అపుస్తులు ఎట్లా చేసిండో సేవ మించి మనం సేవ చేయాలా ప్రభు చెంద నడిపోయింది మరి విశేషంగా శిష్యులను తయారు చేయాలా సేవకులు ముఖ్యంగా లేరు పొదువైపోయిన సేవకులు కోత వ్యస్త విస్తారంగా ఉంది సేవకులు లేరు ముందు సేవకులను తయారు చేయాలా విశ్వాస విశ్వాస సేవకులాగా తయారవుతారు కదా అది చేస్తే కానీ సంఘం అభివృద్ధి పొందాలి సేవ విస్తరింప కాదు ఎక్కడ ఫెయిల్ అయిపోయిన క్రైస్తవ జీతం ఆ సత్యం దేవుడు మనకు బయలుపరిచిండు మనం అరైతే కొనసాగించుకోవాలా అనుమానించుకున్న ధైర్యంగా మన ముందుకు వెళ్ళాలా అందుకే పౌరు దేవుడు తన స్వరత్వం సంబంధించిన సంఘాన్ని కాయటకు దేవుడు దేవుని మేము అధ్యక్షతించిన పరిశుధాత్మ ఆ యావత్ మందు గురించి మీ మట్టించి జాగ్రత్తగా ఉండి ఎందుకంటే క్రూరమైన తోడేలు వచ్చేసి వాటి నుంచి మీరు కాపాడండి మీరు పోయితే తోడేల మధ్యకి పొత్తున్నారు కాబట్టి నేను నడిపించేవాడిని నేను వాళ్ళ నుంచి మనుషులు గుంజుకొని రావాలా ప్రభు చెంతకు గొర్రెలు ఎక్కడ తప్పిపోయిన వాటి అన్నింటిని చేసి బయట ఒక మంద లోపల ఒక మంద రెండు మందలకు తీసుకొని ప్రభుచంత తీసుకొని రావాలా అలాంటి సేవలో ప్రభు మన నడిపించాలని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరులకు తండ్రి నీకు ఎంతో సయ్యా నా దేవ నా ప్రభావ మీ కృపల్లో మా జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఎంతగానో బలపరిచినాం నేను నీకు ఎంతో వర్ణాలి నైనా మీరు అక్కడ బహు సమీప గుంది ప్రవ్వా ఈ లోకంలో ఎంతో మంది ప్రవ్వా నశించిపోతున్నారు ప్రభావ్ ఈ లోకంలోనైనా రెండు వేల సంవత్సరాల కితం నుంచే ప్రవ్వా రాజ్యం బలవంతుల చేతుల్లో పట్టబడిందన్నారు ఈ రోజు అది బలవంతుల చేతుల్లో పట్టబడింది ప్రవ్వ కాబట్టి వాటిని మేము విడిపించాలా తప్పిపోయిన గొర్రెలన్నిటిని మీకు మందలో చేర్చాలా ప్రవ్వ వాటి గురించి మేము జాగ్రత్త మా గురించి మేము బహు జాగ్రత్త కలిగి ఉండాలా ఎందుకంటే ఇది చివరి కాలంలో మోసపోయే కాలం ప్రవ్వ సాధ్యమైతే ఏర్పరిచేవాడిని సైతం మోసగిస్తాడు భయంకరమైన మోసంలో కాలంలో మేము ఉంటున్నాం ప్రవ్వ కాబట్టి మేము ఎక్కడ కూడా మేము మోసపోకుండా మోసపోయిన వారందరినీ మీ చెంతకు మేము నడిపించాలా మీకొరకు రోషం కలిగి పౌరుషం కలిగి జీవించే బిడ్డగా మమ్మల్ని తయారు చేయండి ఎలాంటి బలహీనతలు మేము పడకుండా మీరు సహాయపడమని ప్రార్థిస్తాం ప్రతి క్షణం అయినా మీ యొక్క అవసరం మేము బలహీనం ప్రవ మీరు బలవంతుడు ప్రభావ మీ యొక్క బలం అనుగ్రహించండి మీకు శక్తి అంటే పరుషుదాత్మ శక్తి ప్రవ్వా మీ ఆత్మశక్తి మాకు అనుగ్రించి నడిపించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసనం అయినా మీరు అక్కడ త్వరగా మీకు సిద్ధపడే అనేకులు సిద్ధపరచాలా శిష్యులను తయారు చేయాలి అనేక విశ్వాసాలను వాళ్ళ హృదయాల వాళ్ళ మనుషులు మేము బలపరచాలా ప్రభావ మీ వాక్యం చేత దృఢపరచాలా విశ్వాసంలో ప్రతి శ్రమల నుంచి విజయం పొందాలా ఏ రీతిగా విజయం పొందాలనేది ఎన్నో ఉన్నాయి ప్రభావ వాక్యాలు బైబుల్లో అవి వాళ్ళకు మేము ప్రకటించి వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి వాళ్ళ మనుషులను స్థిరపరిచి మీ వాక్యంలో నడిపించి వాళ్ళు ఒక సైన్యం గొప్ప సేవకులాగా వాళ్ళు తయారు చేయాలి ఆ రీతిగా అలాంటి జ్ఞానం అలాంటి నడిపింపు మాకు అనుగరించండి మీకు చేసి ప్రతి చోట మీకు అందరు శాసనం పెట్టుకోండి ఈ రాతి కలసంలో మాకు మంచి ఇతర గ్రహించండి ఏకం స్థితించి గనపచ్చా సహాయపడమని ప్రార్థ్యమైన మీరు ఆఖరి తొరగని మిమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిష్టమైన మా శక్తికి మించిన ప్రయాణం ఆ ప్రయాణి సిద్ధపడాలా బలంగా మేము బయటికి రావాలా మా బాధితుల మీరు త్వర త్వరగా ముగించుకొని మేము మీ పనులు మేము నిమగ్నం కావాలి మీరే మాకు సహాయకు నడిపించండి ఆరాధనలో పాల్గొనే బ్రదర్స్ అందరు మీరు ఆస్వాదించండి ప్రతి కుటుంబంలో మీ శాంతి సంబంధం మంచి ఆరోగ్యం శక్తిని బలం ప్రతి పనులు గణ ఈ నామాన్ని మేము తెచ్చుకునే మీరు ఆఖరి మనం అందరు సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆ మెయిన్ అన్న ఆశీర్వదం మన ప్రభైనా చేసి కృపరికీ సదకారం చూడండి కాక ఆ మెయిన్